ఖ్య ఎనభై ఎనిమిది ఎందాక ఏ చిత్తము ఏతలపో ముందు ముందు వేసారితి మలిగి వేసరితి ఏమి సేతును ఏడజొత్తు ఏమని బోధింతును నా మాట వినదు ఇదే నా విహారము ఏమరినా తలపించిని ఏమైనా గడించి వేసారితి జడిసి వేసారితి జడిసివేసారితి ఎడ చుట్టాలు బంధులు ఎడ పొందులు ఎవరూ తోడైన వారు గారు దొంగలుగారు కూడుచీరగానిచోట కొరగాని పాటై వాడి వాడి వేసారితి వదిలి వేసారితి ఎందునున్నాడు ఏమి చేసీని ఎక్కడ భోగించిని విందులకు విందైన వెంకటేశుడు ఇందరి హృదయములో ఇరవైయున్నాడతడు చెంది నన్ను కాచుగాక జనకి వేసారితి